కీర్తన మూడు వందల అరవై మూడు దిక్కుని వే జీవులకు దేవసింహమా తెక్కుల గద్ది దేవసింహమా ూర్య చంద్రుల కన్నుల మహిమల దేవ దేవసింహమా నిరతి ప్రహ్లాదు నీయదుట నిలిచితేరతీసి మాయకు దేవసింహమా భుజములు పొంగగాను పూచిన శంకు చక్రాల త్రిజగముల నేలేటి దేవసింహమా గజ భంపు చువచ్చి కాచుకను తేటి ద్విజముని సంగముల దేవసింహమా ముప్పిరి సులకెల్లా ముందు ముందే ఒసగేటి తిప్పరాని వరముల దేవసింహమా చిప్పిల నహో శ్రీ వెంకటాద్రి తెప్పల తెటి ఎట్టి దేవసింహమా